అంటే దేవుణ్ణి ఒక పెద్ద మనిషిగానే మీరు నిలబెట్టినంత కాలము అద్వైతం అక్కడ కుదుర్తుంది దేవుడు దూ కాదు ఒక తత్వం అది మీలో ఇప్పుడే ఉన్నది కాబట్టి ఇది తీవ్రమైనటువంటి జీవ సృష్టి దీనిని నిరాకరించాల్సి ఉంటుంది ఇంకా ఆ తర్వాత మనోరాజ్యము మనోరాజ్యం అంటే తలా కోకాలైన ఆలోచనలు నేను పూజ స్వామీజీ బాగా వర్ణించారు దీన్ని నూడిల్ థింకింగ్ అని అంట ఈ మ్యాగీ అని మంచిగా బ్యాన్ చేసిన చూడండి నూడిల్స్ నూడిల్స్ ఏంటంటే పూజ స్వామీజీ బాధ చెప్తారు నూడిల్స్ ని యూ కెన్ నెవర్ గెట్ వన్ నూడిల్స్ అని మీరు ఒక నూడిల్స్ మీకు వస్తుందా రాదు యూ ఆల్వేస్ గెట్ ఏ బ్ ఆఫ్ నూడిల్స్ అంటే తప్ప ఒక నూడిల్ రాదు మీరు ఒక నూడిల్ రాజకీయ ఏమొస్తుంది నూడిల్స్ వస్తుంది కేక లాగితే డొంకటది ఉంటుంది అన్నట్టుగా ఒక నూడిల్ అంటూ ఉన్నాడు అలాగే మైండ్ లో ఒక ఆలోచన ఉండదు నూడిల్స్ ఒక ఆలోచన ఉండదు ఎలాగో చెప్తా చూడండి వీడు ఒక కార్ నడుపుతున్నాడు కారు నడిపిస్తున్నాడు అక్కడ బెల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా బెల్ట్ పెట్టుకోలేదు వాళ్ళు ఫైన్ వేస్తారు న్యూయార్క్ లోనూ అక్కడ బెల్ట్ పెట్టుకుంటున్నాడు ఈ లోపల కాఫీ ఉంది కాీ పార్ట్ స్టార్ బక్స్ కాఫీ కాఫీ కప్పు అది అది విధులు పెట్టలేడు దాని మీద వెజు వ్యామోహం అది విధులు పెట్టలేదు ఇంకొకళ్ళు ఫోన్ మాట్లాడుతున్నాడు నా కారు స్టీరింగ్ ఇంజన్ వెళ్తోంది కారు కారు స్టీరింగ్ డ్రైవ్ చేస్తున్నాడు బయట కొట్టుకుంటున్నాడు కాఫీ కొట్టుకున్నాడు ఫోన్ మాట్లాడుతున్నాడు నాలుగు వచ్చాయి దీన్ని మూడిన్లు అంటారు మూడిల్స్ మైండ్ లోంచి అంటే మీరు అనవచ్చు నాలుగు పనులు చేస్తున్నారు నాలుగు పనులు అంటే మనస్సులోకి వస్తాయండి మనస్సులోకి వస్తాయండి ఏ పనులు చేసినా మనస్సు నుంచి పుడుతున్నాయండి ఆ కాఫీ థాటు ఈ స్టీరింగ్ థాటు ఆ బెల్ట్ థాటు ఫోన్ థాటు నాలుగు ఒకేసారి వస్తూ ఉంటారు దీన్ని నూడిల్ థింకింగ్ నూడిల్ అంటే మ్యాగీ నూడిల్ని పైకి లాగేటట్టు ఓ బ్ వస్తుంది తప్ప అలాగే ఇక్కడ మాకు సికింద్రాబాద్ దగ్గర చూస్తూ ఉంటాం ఆమె రోడ్డు దాటుతోండే సెల్ ఫోన్ చేతిలో ఉండే పెద్ద బ్యాగ్ బరువైన బ్యాగ్లు అంటే మార్కెట్ లో ఉన్నవన్నీ కొన్ని సంచిలో పెట్టేసుకుంటే అది భుగంబించి వెళ్లాడుతూ ఉంది సెల్ ఫోన్ చేతిలో ఉంది అది మాట్లాడుతూ ఉండే రోడ్డు దాటడం అక్కడ భయంకరమైన ట్రాఫిక్ రోడ్డు దాటడం కష్టం రోడ్డు దాటుతూ ఈ లోపల పక్కనే స్త్రీలు ఉన్నాడు వాడిని వాడిని చొక్కా పట్టుకులు అనుకుంటారు పని లోపలనే అది కూడా ఎన్ని పనులు చేస్తున్నాం కదండి ఇప్పుడు నాలుగు పనులు చేస్తున్నారు దీజిట్ మూడింటి థింకింగ్ ఇప్పుడు మీకు పాఠం చెప్తూ ఉంటాను నేనేదో క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉంటాను మీకు పాఠం చెప్తే శుక్రవారం ఇక్కడ శిక్షలు వేసి కదా ఏదో ఏదో ఆలోచిస్తాం మీకు పాఠం చెప్తూ ఉంటానే మీరు పాఠం వింటూ ఉంటారు లేదా నేను చెప్పి పాఠం అలా పోతూ ఉంటుంది మీ ఇంట్లో అయిపోయేది మొదలయ్యేది లేదు ఐదు నిమిషాలు మీరు వెళ్ళాలనుకోండి ఈ మిస్ ఎనీథింగ్ అండి అదే కామ క్రోధాలు అదే జీవ సృష్టి నడుస్తూ ఆ స్టోరీ ఎలా పోతూ ఉంటుంది కాబట్టి మీ మైండ్లో ఎవేవో ఉంటాయి దట్ ఈజ్ కాల్డ్ నూడిల్ థింకింగ్ దానికి మనోరాజ్యము అని కానీ దాంట్లో కర్మము క్రోధము ఏవి లేవు ఇట్లా కోరికలు అలాంటివి ఏ ఉన్నాయండి ఇవ్వాలి పనులు చేసి బయట పెట్టుకోవాలనుకుంటే దాంట్లో కారణం ఏముంది క్రోధం ఏముంది కాబట్టి ఈ మూడి ఇన్ థింకింగ్ అన్నది ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ప్రాబ్లం దీనికి మనోరాజ్యము అని అంటే మనోరాజ్యం అంటే అర్థం ఏంటంటే రాజ్యం మీరు చేయట్లేదు మనస్సు చేసుకోండి రాజ్యం అంటే అధికారం అధికారం మీరు చెలాయించట్లేదు మనస్సు చెలాయిస్తారు అది ఆయన ఏమంటారో చూద్దాం నేనేదో యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను ఇది ఉభయ విధమైన జీవసృష్టి మీరు మీ స్వరూపము అభయము ఆనందము దైవత్వము అనే అమృతత్వము అని కూడా అంటారు ఆ స్వరూపాన్ని మీరు పొందాలి అంటే ముందు ఈ రెండు రకముల జీవ సృష్టిని మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది వీటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఉభయ తబోధా నివ్యోధసిద్ధ శమ సమాతవ సాధనే శుశ్రుతం ఉభయం తబోధాత్ నివ్యం బోధసిద్ధ శ చా సాధన శ్రుతం ఎత్వబోధ ఆత్మసాక్షాత్కారము కంటే రాక్ ముందుగా బోధసిద్ధే ఆత్మజ్ఞానము కలుగుట కొరకై ఉభయం రెండు విధముల జీవసృష్టి నివార్యం నివారించుకోవాలి స్ట్రిక్ట్ గా చెప్పాలంటే నివారించదగినది కాబట్టి మీకు ఆత్మజ్ఞానము ఉదయించి తత్వ ఆత్మతత్వము సాక్షాత్కరించాలి అంటే తత్వ బోధ అంటే ఆత్మజ్ఞానము ఉదయించాలి ఆ బోధ వల్ల కలిగే సిద్ధి ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్తిను అన్నీ అవన్నీ అక్కడే ఇది మీకు సిద్ధించాలి అన్నట్లయితే మీరు ముందు అర్జెంటుగా ఈ రెండు విధముల జీవ సృష్టి సంగతి చూడండి మీరు రెండింటినీ కూడా దూరం పెట్టాలి ఎప్పుడు కూడా మన లక్ష్యానికి తగిన దిశలో మనం నడవాల్సి ఉంటుంది లక్ష్యం ఇటు ఉన్నప్పుడు ఇటు నడిచామనుకోండి ఎంత ఎన్ని అడుగులు మీరు వేస్తే అంత దూరం వెళ్ళిపోతారు లక్ష్యం అందుకేనే ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఇది కరెక్ట్ దాదా కాదా డౌట్ వస్తే ఆగిపోవాలి ఆగిపోకుండా లాగా వెళ్ళిపోతూ ఉండకూడదు వెళ్ళిపోతూ ఉంటే ఉంటుంది మళ్ళీ ఆ నడిచిన దూర దూరం అంతా మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది ఎంత కష్టం కాబట్టి తత్వబోధ ముందు రండి రండి విల్ ఫైండ్ ఎ సీట్ ఫర్ యూ రండి ఇక్కడ ఏదైనా సీట్ ఖాళీ ఉంది ముందే ఇలా వచ్చాయి రండి కాబట్టి తత్వ సాక్షాత్కారము కలగడానికి ముందు ఈ రెండు విధముల జీవ సృష్టిని మనం సెటిల్ చేయాల్సి ఉంటుంది దీన్ని సెటిల్ చేయకుండా కాబట్టి లక్ష్యం వైపు నడవాలి లక్ష్యానికి ఆపోజిట్ దిశలో నడవకూడదు ఎందుకు మీకు ఒక మాట చెప్తా మీరందరూ జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలని అనుకుంటున్నారా లేకపోతే ఫైన్ పట్టుకుని హాస్పిటల్స్ లో తిరగాలనుకుంటున్నారా ఆరోగ్యంగా గడపాలని అనుకుంటున్నారా అయితే రేపు ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేతో మొదలుపెట్టి మీరు యోగాభ్యాసం చేయండి ఇది నేను చూసి నేను తెలుసుకున్న సంగతి ఏమిటంటే మీరు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రకమైన వైద్యానికి వెళ్లినా ఏ వైద్యానికి వెళ్లినా వాళ్ళు బోళ్ళంత డబ్బు ఖర్చు వైద్యం అయితే బాగా చేస్తారు వైద్యం అయిపోయిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్తారు మొక్కలు నొప్పికి వైద్యం చేసి ఫిజియోథెరపీ గుండె సరిగ్గా పనిచేయట్లేదు వైద్యం చేసి ఫిజియోథెరపీ ఏది లివర్ సరిగ్గా పనిచేయట్లేదు వైద్యం చేసి ఫిజియోథెరపీ ఏదో సర్జరీ ఏదో చేస్తాడు దాని తర్వాత మందులు ఇస్తాడు సర్జరీ లేకపోతే పోనీ మందులే ఇస్తాడు మందులన్నీ వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ తప్పనిసరి అంగము ప్రతి ట్రీట్మెంట్కి ఫిజియోథెరపీ తప్పనిసరి ఆహార నియమము తప్పనిసరి యోగం అంటే ఆ రెండు కలిపితే యోగం కాబట్టి వాళ్ళకంత ధనం ఇచ్చి రోగాన్ని తెచ్చుకుని అంత ధనం ఇచ్చి ఆ వైద్యం అంతా చేయించుకుని ఆ కష్టం అంతా పడి అప్పుడు ఆహార నియమమును ఫిజియోథెరపీ చేసుకోవడం కంటే ఇప్పుడే చేసుకుంటే అయిపోతుంది ఫిజియోథెరపీ ఇప్పుడే చేసుకుంటే ఒక ఆయనకి లంగ్స్ కుంచుమిపోయాయి అదో వ్యాధి లంగ్స్కి ఏదో వ్యాధి వచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఒక మేనోమే మేనోమీటర్ నానోమీటర్ లాంటిది ఒకటిచ్చి ఒక ట్యూబ్ ఇచ్చి మీరు దీంట్లో ఊదుతూ ఉండాలి ఊదుతూ ఉండాలి ఊదినప్పుడల్లా అక్కడ మార్కర్ పైకి వెళుతుంది థర్టీకి వస్తుంది ఆయన డాక్టర్ ఏం చెప్పాడంటే ఈయనకి సెవెంటీ రావాలని చెప్పాడు ఈయన ఊరితే థర్టీ వస్తుంది అంటే రావట్లేదండి బాబు అది థర్టీ డాక్టర్ వెళ్ళట్లేదంటే మీరు అభ్యాసం చేయండి అని చెప్పాడు ఈయన నాలుగు రోజులు ఊదేపటికి థర్టీ వెళ్ళింది అండి పెరుగుతోంది ఫార్టీ వచ్చింది ఫార్టీ వచ్చింది ఫిఫ్టీ వచ్చింది డాక్టర్ని చూసి రెండు వారాల తర్వాత చాలా అన్హాపీ ఫీల్ అయ్యాడు రావాలండి టూ వీక్స్ అయిపోయింది మీరు మీరు అభ్యాసం చేయట్లేదనమాట అంటే కాదా బాబు దొరికి గుర్తు వచ్చినప్పుడు అలా గుర్తుంది ఉంటాడు లేదంటే చాలుతారు అది డెబ్బై రావాలి అంటే ఏమి దొరుకుతున్నారు అది ప్రాణాయామం ఆ పని లంగ్స్కి వ్యాధి వచ్చిన తర్వాత చేయడం కంటే చేస్తే పోతుంది కాబట్టి మీకు ఆరోగ్యాన్ని మీరు కోరే మీరు ప్రాణాయామము యోగాసనాలు ప్రాణాయామము చేయాల్సిందే మీరు సుఖశాంతులను కోరుతున్నారా జీవితంలోను అయితే మీరు ధ్యానము చేయాల్సిందే మీరు మోక్షాన్ని కోరుతున్నారా అయితే ఈ ఉభయ విధములైన జీవ మీరు దూరం పెట్టక తప్పనిసరి ఆ దిశలో మనం అడుగు వేయాల్సి ఇప్పుడు మీరు సయాటిక స్పాండిలైటిస్ అని లోవర్ బ్యాక్ పెయిన్ అని వారికోజ్ వెయిన్స్ తర్వాత కేళ్ళ నొప్పులు భుజముల నొప్పులు ఇవన్నీ కూడా ఏజ్ని బట్టి వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటికీ యోగాసనమే పరిష్కారమే మీరు ఇప్పుడు యోగాసనం అవి రాకుండా చేసుకోవచ్చు యోగాసనం వేస్తే మీరు ఇప్పుడు యోగాసనం ఇప్పుడు వజ్రాసనం వేయండి అంటే అదే లాభంలో వెళ్ళి మోకాళ్ళ నిప్పులు పుడుతున్నాయి తోడలు నిప్పులు పుడుతున్నాయంటారు వాడు ఏం చేస్తాడంటే మీరు ఫిజియోథెరపీ చేసుకోండి అని డాక్టర్ రాసిస్తాడు మందులు ఫిజియోథెరపీ ఫిజియోథరపీ ఎక్కడండి అంటే వెళ్ళండి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడే చెప్తారు వాళ్ళంటే ఆ కిటికీ దగ్గరికి వెళ్తే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిజియోథెరపీ మీరు ఫోర్ హండ్రెడ్ కట్టి రిసీద్ పట్టుకుని వెళ్తే ఫిజియోథెరపీ కావడం లోపలికి వస్తుంది దీనికి మీ చేత వజ్రాసనం వేపిస్తుంది మళ్ళీ ఆవిడ వజ్రాసనమే వేపిస్తుంది ఆవిడ ఏమంటుందంటే చూడండి వజ్రాసనం అనేది చూడండి నీ కాళ్ళకి మీకు వైద్యం అది కదా ఈ కాలు ఇలా మడత దాని మీద ఇది తోడ పెట్టండి అలాగే రెండో వరకు కూడా చేయండి ఇది చేస్తూ ఉండండి అన్నింటికి పంపించేస్తుంది అక్కడ ఫోర్ ఫిఫ్టీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు వజ్రాసనమే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే నా మాట విని ఈ మూడు యోగాసనాలు ప్రాణాయామము ధ్యానము ఈ మూడు తప్పనిసరి చేస్తుంటే ముందు ఆరోగ్యం బాగుపడుతుంది ఈ జీవ సృష్టి ధ్యానం పుణ్యం అని జీవ సృష్టి బాగా తగ్గుతుంది మీరు వేదాంత క్లాసెస్ వింటూ ఉంటే కూడా భగవద్గీత పంచోదశి మొదలైన క్లాసెస్ వింటూ కూడా జీవ సృష్టి తగ్గిపోతుంది ఎందుకు తగ్గుతుందంటే క్లాసు వినడం అన్నది ధ్యానంతో సమానం శ్రవణమునకు ధ్యానానికి పవర్ ఉన్నది ఎందుకంటే మీరు గంటన్న సేపు ఈ మూడిల్ థింకింగ్లన్నీ కట్టి పెట్టేసి సంసార విషయాలన్ని వెంటనే కూడా పక్కన పెట్టేసి మీకెవో సమస్యలు ఉండి ఉంటాయి మీరు ఇంట్లో కుటుంబంలో మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇబ్బందులు ఏవో ఉండి అవన్నీ పక్కన పెట్టారా మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు లేనివాడు ఎవడండి ఆర్థికమైన ఇబ్బందులు లేనివాడు ఎవరు ఉండండి సృష్టిలో అవి ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి క్లాసులో కూర్చున్నారా మీరు ఏదో ఆరోగ్యానికి సంబంధించి ఏదో కాళ్ళ నొప్పో ఇదో ఈ నొప్పో ఆ నొప్పో ఏదో ఉండే ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి క్లాసులో కూర్చున్నారా ఆల్రెడీ మీరు సంసారాన్ని జయించొచ్చు కూర్చున్నారు అక్కడ సమాధి జ్ఞాన సమానం సంసారాన్ని త్యాగం చేసొచ్చు కూర్చున్నారా ఆల్రెడీ దెన్ నేనేమన్నా కథలు ఏమన్నా చెప్తున్నా కథ లేదు అసలు ఏమి చెప్పలేక లేదు పురాణ కాలక్షేపం లేదు కొన్ని ఏదైనా ఆర్కెస్ట్రాలో హార్మోనియం ఉంటే కొండ కాలక్షేపం అవుతా ఉంది ఆర్కెస్ట్రా హార్మోనియం ఉంటే కన్హయా వాక్ కన్హయా వాక్ కొంచెం ఆర్కెస్ట్రా హార్మోనియం చాలా అవుతా జ కన్హయా ఆతా సబ్లో ఆనంద విభోరే మళ్ళీ అర్కాలి నాకు దుఃఖం ఎక్కడంటే ఎంతసేపు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏమీ చెప్పకుండా పంపించడం వాళ్ళకి దే ఆర్ నాట్ వైసడ్ బై బి బిట్ లేకపోతే హార్మని పట్టుకోవడం భగవాన్ కు బులాతే హై ఓ సున్తే నే తుమ్ శబరీ దేసే బులాతే అరే పాటు దేవుడు వెళ్ళడు ఎందుకుంటాడు నువ్వు శబరి పిలిచినట్టుగా పిలిచావా లేదు కాబట్టి వినిపిద్ది మనకు పిలిస్తే దేవుడు వినడు శబరి పిలిచినట్టుగా మనకు పిలవడం చేత కాదు కాబట్టి వినడు మంచిది దేవుడికి నైవేద్యం పెడితే తినడు అంటే మనం శబరి చేశా తుమ్ తెలా తేనె అని దేనికి దానికి సమాధానాలు కాబట్టి క్లాస్ అంతా పూర్తయట్లుగా ఉందనమాట భజన పూర్తి ఎప్పటికీ ఏం చేరింది శబరి మోక్షాన్ని పురుషుని మనం ఎక్కడున్నాము అక్కడే ఉన్నాము దేవుడు ఎక్కడున్నాడో అక్కడ అయిన ఉన్నాడు కాబట్టి ఎవరికీ సమస్య లేదు శబరి శబరుంది దేవుడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు మనం ఉన్న చోట మనం ఉన్నాం ప్రసాదం కూర్చుని ఇంటికి వెళ్ళడం మంచి కాలక్షేపం అయింది ఏం ఊరికే వేస్ట్ కాలక్షేపం చేస్తాడడం కంటే నయం కదా లేకపోతే క్లబ్లో కూర్చోడం ఎందుకు పనికిరాని న్యూస్ పేపర్ చదవడం వాటి అన్నిటికంటే ఏదో రాముడో కృష్ణుడో పేరు చెప్పి కొంత సత్కాలక్షేపం అయింది ఏదో కొంత పుణ్యం పురుషార్థం ఉంది కదా దాంట్లో కూడా అలాగే నేనేమో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు అయినా కూడా మీరు ఈ సమస్య ఈ ఈ ఇబ్బంది అంతా కూడా భరించి ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో వ్యాసం కాలం ఎలా పడితే ఎలా ఉంటుంది అయినా కూడా వచ్చి కూర్చుంటున్నారంటే ఇది గొప్ప తపస్సు అన్నా కదా తపస్సు అంటే ఇదే తపస్సు తప ఆలోచన సత్యం తప శాంతం తప డమస్తపహ శమస్తప అది తపస్సు అంటే వీళ్ళు అనుకుంటారు తపస్సు అంటే సూది పొలం గుచ్చుకోవడమనో లేకపోతే ఇలా చుట్టూ దొల్లడమనో అయితే మోకాళ్ల మీద ఎక్కడికో వెళ్ళడవనో అనుకుంటారు తపస్సు అండి తప సత్యం తప శాంతం తపహ శమస్తపో డమస్తపో యజ్ఞస్తా ఏదో మంత్రాలు ఏదో ఇది తపస్సు కాబట్టి దీనివల్ల కూడా మీరు ఈ శ్రవణ మనాల వల్ల కూడా ఆ మనోరాజ్యాన్ని తర్వాత జీవ సృష్టిని మీరు తప్పించుకోగలుగుతారు అవును ఈ రెండింటినీ తప్పించుకోవాలి అని మీరు ఎలాగా ఈ మనం న్యూట్రలైజ్ చేయాలి మనం వాటి నుంచి బయటపడాలి అని మీరు చెప్పడానికి హేతువేమి అంటే చెప్తున్నారు యత ఎందువల్ల అనగా శమహా శమము సమాహిత సమాధానము కూడా సాధన సాధనముల ఎందు శ్రుతం వినబడుతున్నది సాధనములు ఆరు షట్ సంపత్తి అంట ఆరు ఈ ఆరింటి యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటో తెలుసునండి మనస్సుపై నియంత్రణ మనస్సుపై ఒక కమాండ్ మనకి మనస్సుపై అధికారము రావాలి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క పిల్లను పెంచారు అనుకోండి ఆరు దానికి తిండి పెట్టి దాన్ని జాగ్రత్తగా కష్టపడి పెంచి మీరు ఓ బా అలా ఏ జాకి వెళ్ళి తీసుకురాని అన్నారు అది వెళ్లకుండా అక్కడే వెళ్ళకూడదు అనుకోండి మీకు ఎలా ఉంటుంది అంటే వీడి అహంకారం బాగా అడిగింది వీడు అంటే అది అందులో నలుగురు ఉండకపోతే అలా అయిందనుకోండి వీడి కొంత పరు అద్దట్టి ఎంతో మనస్సుకి క్లేశంగా ఉంటుంది అవునండి కాబట్టి మీ మనస్సు అని చెప్పేసి మీకు దాన్ని అంటారు కదా అది మీరు చెప్పిన మాట వినలేదనుకోండి అప్పుడు మీకు ఆ రకమైన ఫీలింగ్ రావాలా ఉందా అది మీ మనస్సే కదా మీ మనస్సునే కదా మీరు అంటున్నారు అది ఏమైనా ఒక్క పిసలైనా మీరు చెప్పిన మాటలు వింటుందా అంటారు ఓ మనస్సా నేను నిద్రపోవాలి మీ గోళ ఆపు అంటే అది ఆపుతుందా ఇన్నర్ నాయిస్ అని ఆయన ఫిలాసఫర్స్ వర్ణిస్తారు లోపల ఒక రణగోణ ధ్వని లోపల ఒక రణగోణ ధ్వని అలా పోతూ ఉంటుంది అయ్యో ఈ ధ్వని ఆగితే ఏదైనా పని చేసుకోవచ్చు అంటే ఆగదు ఈ ధ్వని ఆగితే నిద్రపోవచ్చు నిద్ర ఆగదు ఆగదంటే ఇప్పుడు ఇక్కడ మంచిగా భోజనం వడ్డించారు ఈ ధ్వని ఆగి ఈ భోజనాన్ని తింటాను అంటే ఆగదు కాబట్టి మన మనస్సు అంతలాగా మన అధీనంలో లేకుండా వెళ్ళిపోయింది ఒకప్పుడు మనం పెంచి పెద్ద చేస్తాం పిల్లలు వాళ్ళు ఏమాత్రం చెప్పిన మాట లేదు ముఖ్యంగా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఈ ఆరేళ్ల పిల్లాడు గెస్ట్ల ముందు వీడు చాలా బుద్ధిమంతులా ప్రవర్తిస్తే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు తెచ్చుకుంటారని తల్లిదండ్రులు ఆశపడతారు కానీ వీడు అదే టైంలో ఎంత విపరీతమైన మిగతాప్పుడు అంత అలరి చేనే చేయడు అప్పుడే విపరీతమైన అలరి చేసి ఆ గెస్ట్ల ముందు వీళ్ళ పరుగున పోయిట్లా చేస్తుంది గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిమంటల్లో కూర్చుంటారు అప్పుడు తల్లిదండ్రులు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు మనస్సు కూడా అలాగే ఉంటుంది మీరు ధ్యానం చేద్దాం అనుకుంటే ఆ టైంలోనే అది అధ్వాన్నంగా తయారవుతుంది అది మీరు చెప్పిన వాళ్ళ విన్నా విందుటి ఏదైనా పూజ చేద్దాం అనుకుంటే ఆ టైంలో మనస్సు ఎంత అల్లదైనా చేసుకుంది జపం చేద్దాం అనుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మాలా అయిపోతుంది నూట ఎనిమిది నెంబర్ అయిపోయింది కానీ ఎంతసేపు మనస్సు నిలబడింది అని చూసుకుంటే నిజంగా సిగ్గు వేసుకుంది బిడియగలుగుతుంది అయ్యి రామా ఇది ఏమీ నిలబడలేదురా అంత అంతల్లాగా చెడిపోయి ఉన్నది ఇప్పుడు ఈ మనస్సుపై ఇప్పుడు మనస్సుని మనం స్టంగ్ చేసేసి దాన్ని చంపేసి అది ఇంకా ఆలోచించకుండా చేసేదాన్ని లక్ష్యం కాదు ఆలోచించేప్పుడు ఆలోచించాలి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేదైనా కూరలు తెచ్చుకోవాలనుకోండి మనస్సు లేకపోతే ఎలా వెళ్తారు మనస్సు ఉంటే కానీ కాళ్ళు నడవం ఎక్కడికి తెలియాలి ఏం కోటలు కొనుక్కోవాలో డబ్బు ఇదంతా మనస్తే కాబట్టి మనస్సు యొక్క ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా పుష్పలు చదువుకోవాలనుకోండి మనస్సు లేకపోతే ఎలా చదువుతారు కాబట్టి మనస్సు చేసి పని అది చేయాలి కానీ ఈ శమదమాదులు ఈ కామక్రోధాది రూపంగా మనస్సు కనుక పరుగులు తీస్తూ ఉంటే లేకపోతే ఈ మూడింగ్ థింకింగ్ మనోరాజ్యం రూపంగా మనస్సు తలాతోకాలు ఏమి విధంగా పరుగులు తీసుకుంటే ఆ మనస్సుతో చాలా కష్టమైపోతుంది మనస్సే మీకు సమస్య మనస్సే మీకు కళ వస్తుంది నిద్రలేస్తారు మీ మనస్సుంతా చీడిపోతుంది మీ యు ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆ కళ అలా ఎందుకు వచ్చిందంటే మనస్తే మనస్సు మీద ఏ రకమైనటువంటి అథారిటీ లేకుండా నియంత్రణ లేకుండా అది విచ్చలవిడిగా ఉండడం మనకి ఏమీ దాంట్లో ప్రమేయం లేకుండా అయిపోవడం ఇది చాలా దురదృష్టకరమైన విషయము ఈ పరిస్థితిని మనం సర్దుబాటు చేయాలి దానికి యోగం అనిపే యోగం అంటే జనాలు యోగాసనాలు ప్రాణాయామం అనుకుంటారు అటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది కొంత ఈ హఠయోగులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే యోగం అంటే యోగాసనాలు ప్రాణాయామం అనే ఫీలింగ్ ఇస్తారు జనాలు ఇట్ నాట్ తప్పని నేను ఇన్కంప్లీట్ యోగం అంటే మనస్సులు యోగశ్చిత్త వృత్తి నిరోధ సో దీనికి ఆరు సాధనల్ని చెప్పినారు షట్ సంపత్తి ఆరు చెప్పారు ఆరింటికి ఆరింటికి మొదట శమహ ఉంటుంది ఆఖర్మి సమాధానం ఉంటుంది అక్కడ సమాధానం అనకుండా సమాహితత్వం అన్నారు సమాధానము గలవాని యొక్క లక్షణము ఏమిటి సమాధానం గలవాని యొక్క లక్షణం ఏమిటవుతుంది సమాధానం అవుతుందండి సమాధానం గలవడానికి లక్షణం ఏంటి సమాధానం మరి అలాగే చెప్పచ్చు కదంటే అక్కడ మీటర్ కోసం అలా చెప్పారు క్షమ సమాధానం అంటే మీటర్ కుదరదు క్షమ సమాహిత మధ్య మీటర్ కుదిరి ఎనీవే సో ఈ రెండు ఆరింట్లో మొదటిది క్షమహ ఆఖరి సమాధానం ప్రత్యాహారం న్యాయము అంటారు ఈ మొదటిది ఆఖరిది పట్టుకుంటే మధ్యలో ఉన్న వాటన్నింటికి గ్రహణము ఆది రంక్యమ సహేత అచ్ అంటే ఆ ఇవు రూలు ఏ ఓ ఐఅ్ అన్ని వచ్చేస్తాయి అచ్ అంట ఆ మొదటిది చు ఆఖరి అలాగా కాబట్టి ముఖ్యంగా ఈ రెండు క్షమ సమాధానం ఈ రెండు ఆ మధ్యలో ఉన్నది మధ్యలో ఉన్నది యాడ్ టు ది క్లోరీ యాడ్ టు ది ఇంపార్టెన్స్ ఆసనాలు రెండు ఆసనాలనే రెండే చెప్పరు ఓ ఆరు ఆసనాలు చెప్తారు నిలబడి రెండు కూర్చుని రెండు పరుండి రెండు పడుక్కుని అంటే నడుము ఇలా అడ్డంగా పడుక్కుని రెండు ఆరు ఆసనాలు నిలబడి చేసే రెండు ఆసనాలు కాంప్లిమెంటరీగా ఉండాలి ముందుకి వంగినప్పుడల్లా వెనక్కి కూడా వంగాలి ఎడంవైపుకు వంగితే కుడివైపుకు వంగాలి నిలబడి కూర్చుని చేసే ఆసనాల్లో మళ్ళీ ముందుకు వంగడం వెనక్కి వంగడం ముందుకు వంగడం అంటే పశ్చిమోత్తానాసనం చేశారనుకోండి ఇప్పుడు ఏదో మత్స్యాసనమో ఏదో చేసి వెనక్కి కూడా వంచాలి ధనురాసనమో ఏదో చేసి వెనక్కి కూడా వంగాలి పశ్చిమోత్తానాసనము ధనురాసనము అలా పరుండి చేసిన ఆసనాల్లో సర్వాంగాసనం చేసి మత్స్యాసనం కనుక వేస్తే అది కాంప్లిమెంటరీ సరిపడి అంతా కలిపి మీకు ఎంతోసేపు పట్టదు ఎందుకంటే మీరు ఏ ఎక్కువసేపు ఉండలేరు ఆసమంలో థర్టీ సెకండ్స్ వన్ మినిట్ కంటే ఎక్కువ ఉండలేదు అయ్యపోతుంది అది వచ్చిన మళ్ళీ నేను కమ్ బ్యాక్ టు ది నార్మల్ సరిపడుతుంది గుడ్ ఇట్స్ గుడ్ బిగినింగ్ కొంచెం తర్వాత ప్రొలాంగ్ అవుతుంది అంతా కలిపి పావు గంట కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు నేను చెప్తుంది కానీ పావుగంట అయ్యాక మీరు లేచి కూర్చుంటే మీ బాడీ మీరు చూసుకుంటే ఎంత బాగుంటుందో అది ఎలా ఉంటుందంటే చెప్పడం కష్టం మజిల్స్ అన్నీ కూడా బ్రిమింగ్ విత్ ఇన్థూజియాసం లాగా ఒక లైవ్లీ లైవ్లీనెస్ తోటి ఉంటాయి మంచిగా ఉంటుంది యూ ఫీల్ వెరీ గుడ్ ఎండార్ఫాన్స్ అని ఏవో కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి యోగాసనాలు వేసి ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆ కెమికల్స్ కూడా ఎడ్జెస్ట్ అంటే ది గివ్ ఏ ఫీలింగ్ ఏమిటి గుడ్ ఫీలింగ్ బాగుంది అంతా బాగుంది అనే ఫీలింగ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తారు దాన్ని వెల్నెస్ అంట ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ అబౌట్ లైఫ్ మీకు ఆర్థిక సమస్య ఫీల్ గుడ్ ఏవో భోగాలు ఫీల్ గుడ్ ఏవో కలహాలు ఫీల్ గుడ్ యూ ఫీల్ గుడ్ ఇవన్నీ ఉంటాయి అయినా కూడా యూ ఫీల్ గుడ్ ఎక్సర్సైజ్ లో ఆ పవర్ ఉంది కాబట్టి మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ అది టాపిక్ కాదు ఇక్కడ శమము సమాధానము ఇది చాలా ఇంపార్టెంట్ శమము అంటే ఫ్రమ్ మీ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ సమాధానము అంటే ఫ్రమ్ మీ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ శమము అంటే ఒక ఫోకస్డ్ థింకింగ్ ఉంటుంది సమాధానము అంటే థాట్లస్టేట్ థాట్లెస్ థాట్స్ ఉండవు ఏకాగ్రతకు క్షమము అని థాట్లెస్ అంటే సంకల్పరహిత స్థితికి సమాధానము అని మీరు పెట్టుకోవచ్చు ఇవి మీకు అవి అందని చెట్టు పనులు ఏమీ కావు అలాగా దాన్ని అర్థం చేసుకోకూడదు మీకు ఏమవుతుందంటే అప్పుడప్పుడు హఠయోగంలో ఎలా వస్తుందంటే ఇవి మనకి అందేవి అవి హిమాలయాల్లో ఉండాలి బ్రహ్మచారులుగా ఉండాలి ఆ ఆహార నియమాలు ఉండాలి పాలు తాగాలి తప్పింకేమీ తినకూడదు అప్పుడు మాత్రమే మనకి ఈ యోగము సిద్ధిస్తుంది అని ఇలా చెప్తారు అలాగేమీ కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ వెరీ సింపుల్ అంచేతనే వేదాంతులు సమాధి అనే మాట వాడరు వాళ్ళు సమాధానము అంటారు సమాహికత్వం అంటారు సమాధి అనే మాట ఎక్కువ వాడరు ఎందుకంటే సమాధి సమాధి అంటూ అది మనకి ఎక్కడ గుర్తుంది మనం ఫ్యామిలీ పీపుల్ మనకి సమాధానం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని పీపుల్ దే జస్ట్ గివ్ అప్ ఇప్పుడు ఇక్కడి నుంచి కోటీ వెళ్ళి రావాలంటే బయలుదేరుతాడు ఇక్కడి నుంచి చైనా వెళ్ళి రావాలంటే ఏం చేస్తాడు సర్లో ఏం కూర్చుంటాడు అది ఎలా పాజిబుల్ ఉండాలి కదా కాబట్టి ఇక్కడ చెప్పిన శ్రమము సమాధానము దే ఆర్ వెరీ probable or plausible plausible they are doable actionable intelligence and all you can act upon that you can act upon that ipudu shamam ante ela untundo cheppuntada yer edino oka mantralni kurchune aa mantram me focus laga gopam chesaru anukondi adi shamamu ani ipudu mana samasye kada aa mantram me focus laga undadani kada samasye aithe meer em chestaru ante దేన్ని ధారణ చేయండి దేహాన్ని దేశ బంధశ్చిత్తస్య ధారణ సో పాదములు మోకాళ్ళు తొడలు ఉదరము చెస్ ట్రేస్ అలా అలా ధారణ చేయండి మీ మనస్సు అలా కట్టేసినట్టు అది శమము ఎంతో కష్టమే తర్వాత సమాధానము అంటే ఏంటో తెలిసినా అండి ఇప్పుడు శ్రమంలో మనస్సుకి పని చెప్తా మనస్సుని చేత పని చేయిస్తా సమాధానము అంటే బియవే తెలుస్తూ ఉండుత తెలియుట అంటే తెలియడమే ఇప్పుడు ఇది నేను చాలా సార్లు చేసి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేసినప్పుడల్లా అడుగుతాను తెలిసిందా అని తెలిసిందని అంటూ ఉంటాను కాబట్టి తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుందని నా కాన్ఫిడెన్స్ వస్తూ చూడండి ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి ఆ భోజనమును తెలియట ఒకటి ఆ భోజనము గురించి ఆలోచించుట భయం భోజనము గురించి కానీ బరోదాన్ని గురించి కానీ తెలియట వేరు ఆలోచించుట వేరు మీరు నడుస్తున్నారనుకోండి వాకింగ్కి వెళ్తూ ఉంటారని మీరు ఏం చేస్తారంటే మీరు ఎవ్వెవో ఆలోచించుకుంటూ ఉంటారు తెలియటం ఉండదు ఆలోచించుకుంటూ ఉంటారు తెలియటంటే ఎలా ఉంటుందో చెప్పంటారా మీరు నడిచే దారి తెలుస్తూ ఉంటుంది చుట్టూ ఉండే పరిసరాలు తెలుస్తూ ఉంటాయి మీ దేహం యొక్క చలనం తెలుస్తూ ఉంటుంది ఏదైనా పక్షులవి కోతలు కూస్తుంటే ఆ కోతలు తెలుస్తూ ఉంటాయి ఏది ఉంటే అది చిన్న చిన్న గాలి తీసుకున్నట్లయితే ఆ గాలి యొక్క శబ్దం తెలుస్తూ ఉంటుంది ఆ చెట్టు కొమ్మలోకి నల్లగా కదులుతున్నట్లయితే ఆ కదలికలు తెలుస్తూ ఉంటాయి ఈ లోపల ఏదైనా ఒక ఆకు రాలిందంటే అదిగో ఆకు రాలింది అని తెలుస్తూ ఉంటుంది ఈ లోపల పక్షి కూత కూస్తే ఆ కోత తెలుస్తుంది చిత్రం ఏంటంటే ఈ విధంగా తెలుస్తూ ఉన్నప్పుడు సంకల్పాలు ఉండవు తెలివియే ఉంటుంది తప్ప సంకల్పాలు ఉండవు కాబట్టి మీ లోపల రెండు శక్తులు ఉన్నాయి ఒకటి తెలివి రెండు సంకల్పం రెండు శక్తులే మీరేం చేస్తారంటే సంకల్పానికి పని పెట్టారంటే దాన్నే మారుస్తూ ఉంటారు మీరు సంకల్పానికి పని పెట్టకండి ఆ తెలివికి పని పెట్టండి ఇంకేమే మాట వరుసగా అక్కడ పనే ఉండదు తెలివికి పని పెట్టండి పుట్ అవేర్నెస్ టు వర్క్ డోంట్ పుట్ మైండ్ టు వర్క్ అని మీద మీరు అనుకోవాలి మైండ్కి పని పెట్టవద్దు ఎవ ఉంటాయి సంసారంలో ఎక్కువ సంసారంలో ఆలోచించదగ్గవి ఆలోచించేవి అయిపోతాయా ఏదైనా పోకుండా ఆలోచిస్తే అయిపోదా అయిపోతాయంటే చెప్పండి నువ్వు గంట సేపు ఆలోచించేసి అప్పుడు రండి ధ్యానాన్ని అలా అయిపోవడం అంటే ఏమో మనస్సులో సంకల్పాలకి చక్కటి దృష్టాంతం మీరు బీచ్ ఒడ్డు నిలబడితే ఆ అలలు ఎప్పుడు ఆగిపోతాయి అదే ఆగిపో ఆగిపోతాయనే ప్రసిద్ధి ఉంది అలా వస్తూనే ఉంటాయి మనస్సులో నుంచి ఆలోచనలు అవ్వాలని వస్తూనే ఉంటాయి అవి అయిపోయిన తర్వాత వర్కౌట్ కాదు కాబట్టి మీరు ఇప్పుడే డిసైడ్ చేసేయాలి ఏమిటి ఆలోచించాల్సిన వాటి గురించి కంగారు లేదు ఈ దానికి విఖ్యాత్వ నిశ్చయం చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జగత్తులో ఆలోచించాల్సింది ఆలోచించి పరిష్కరించేది ఏమీ లేదు ఇదంతా కూడా హులక్కి కాబట్టి దాని గురించి చరిత్ర మనకు వచ్చేది లేదు పోయేది లేదు అంత ఎలా ఉంటే అలాగే బాగుంది ఐ యాక్సెప్టెడ్ అని దాన్ని కరిగేసుకోవడం షెటిల్ చేసేటం షటిల్ చేసేస్తే ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సిందేం లేదు ఆలోచనకి పనిపెట్టడం మానేసి మీరు ఆ తెలివికి పని పెడతారు తెలివికి పని పెడతారు బిఎల్ఏ తెలివికి పని పెడతారు దాన్ని సమాధానము అంటారు ఒక పర్టికులర్ ఫోకస్ లో సంకల్పాన్ని నడిపించడం దాన్ని శ్రమము ఈ రెండు మీరు అభ్యాసం చేయాలి ఈ రెండు అభ్యాసం చేస్తే కామక్రోధా దోషాలు లేకపోతాయి మనోరాజ్యం కూడా కాబట్టి ఇది చాలా ఆవశ్యకమైనటువంటి సాధనా శ్లోకాను సిద్ధం ఉభయ తోధా నివార్యం బోధసిద్ధ శమసమాహిత సాధనే ఈ శ్లోకంలో ఒక మాట అన్నారు జ్ఞానము కలిగి ముందు మీరు ఈ పని చేసుకోవాలి శ్రమము సమాధానము ఉండాలి అయితే ఒక చిన్న శంక ఇంకా జ్ఞానం కలిగిన తర్వాత మనం ఎలా ఉన్నా పర్వాలేదు వెచ్చలవిడిగా ఉండవచ్చునా శంక కదా ఎలాగంటే పరీక్షలు అయ్యే వరకు సినిమాలు చూడము పరీక్షలు అయిన వెంటనే ఇంకేస్తాం సినిమా పెడుకో పరీక్షలు సినిమా పెడుకోండి నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు వేస్తా అంబాజీపేట ఒక టౌన్ ఉంది అక్కడ పరీక్షలు పరీక్ష మంచి ఆఖరి పరీక్ష రోజు రెండు పరీక్షలు ఉంది ఆ రోజుల్లో ఆఖరి రోజున ఒకే పరీక్ష పరీక్ష పూర్తయినప్పటికీ పన్నెండున్నర భోజనం పూర్తయినప్పటికీ ఒంటి గంట మూడు అయ్యేప్పటికి సినిమా హాల్లో ఉన్నాం నేను మూడు అదే తీసే మహా అంటే ఇంకా ఆలస్యం అవటానికి అసలు అవకాశమే లేదనమాట సో అలాగే క్షమము సమాధానము ఆత్మజ్ఞానం కలిగిన వెంటనే పది దేశ పుష్కులు పక్కన పాలేడం ఒక సమాధానం లేదు మార్కెట్ స్కాన క్రోధాదుల్లో పడిపోవడము అలా చేయొచ్చా మరి మీరు తత్వబోధ ట్రాక్ అన్నారుగా తత్వబో జ్ఞానం కలగడానికి ముందన్నారు కదా ఇంక జ్ఞానం కలిగేసిన తర్వాత ఇంకెందుకు పరీక్షలైపోయిన తర్వాత ఇంక మేము సినిమాకి ఎందుకు వెళ్ళకూడదు అలాగే జ్ఞానం కలిగేసిన తర్వాత మనం మనస్సుని వెచ్చలవిడిగా వదిలేయవచ్చునా కూడదు అని తర్వాత శ్లోకం బోధాదోర్ధ్యేయం జీవన్ ముక్తి ప్రస అంటే ఇప్పుడు ఒకడు చీకట్లో నడిచి వచ్చాడు ఎలా నడిచి వచ్చాడు ఆ నక్షత్రముల వెలుగులో గోతులో చూసుకుంటూ ఆ చీకట్లోనే ఆ నక్షత్రముల వెలుగుతోనే గోతుల్లో పడకుండా కరెక్ట్ గా నడిచి మెచ్చుకోకది ఈ లోపల భరుడే తెల్లవారింది చక్కగా భోజనం పలహారం అది చేశాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు గోతులో పడతాడా వెళ్ళి పంట చీకట్లోనే గోతులో పడకుండా వచ్చిన వాడు చక్కగా పలహారం చేసి మళ్ళీ పని పూర్తి వాపసు వెళ్ళేప్పుడు వెళ్ళి గోతిలో పడతాడా పంట అలాగే కామక్రోధాదుల ఇంకా వశంలో చిక్కుకుని ఉన్నప్పుడే మేలుగాంచి మేలుకాంచి మనం ఈ జీవసృష్టి నుంచి బయటపడాలి అని నిశ్చయించుకుని శమాన్ని సమాధానాన్ని అభ్యాసం చేసి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొంది జీవన్ముక్తుడై ఉన్నాడు జీవన్ముక్తుడు మీరు శమాన్ని సమాధానాన్ని పట్టేసుకుంటే మీరు జీవన్ముక్తులు అవుతారు ఇంకా దాంట్లో సందేహమే లేదు జీవన్ముక్తులంటే అర్థమేంటి జీవిస్తూ ఉండగానే ముక్తుంది జీవన్ అది ఇప్పుడు సపోజ్ నిన్న పొద్దున్న నేను ముక్తున్నాయి అని అనుకోండి నేను మధ్యాహ్నం నుంచి మళ్ళీ క్రమక్రోహాలు వచ్చేసాను అనుకోండి అప్పుడు దాన్ని జీవన్ ముక్తుడు అంటారు జీవిత ముక్తి అంట అంటే జీవత్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ జీవిత ఇత అంటే ప్యాస్ జీవిత అప్పుడు అలా వచ్చింది ముక్తి పోయింది ఇప్పుడు మేము మామూలుగా మళ్ళీ కామక్రోభాదుల్లో ఉన్నాం అలా ఉండదు జీవన్ముక్తి నిన్న పొద్దున్న ముక్తులే మధ్యాహ్నం ముక్తులే సాయంకాలం ముక్తులే రాత్రి ముక్తులే ఇవాళ పొద్దున్న ముక్తులే అలా అలా దేహత్యాగం వరకు ముక్తులే దేహత్యాగం తర్వాత కూడా కానీ జీవన్ముక్తే కాబట్టి జీవన్ముక్తి అంటే ఇంకా మళ్ళీ కామక్రోభాదులు వచ్చేస్తే ఇంకా జీవన్ముక్తే ఉన్నది కాబట్టి ఆత్మస్వరూప సాక్షాత్కార పర్యంతము శమదమాదులు శమము సమాధానము ఉంటాయి సాక్షాత్కారం తర్వాత కూడా అవే కొనసాగిపోతాయి అంతేగాని మళ్లీ బొరదలో కాలు వేయడం అనే ప్రసక్తి ఉండదు అని ఆ తర్వాత శ్లోకం చెప్తూ ఉన్నది మనం ఆ తర్వాత శ్లోకాన్ని శుక్రవారం మాత్రమే ఫినిష్ చేయగలుగుతాము ఓం పూర్ణ నమః ఓం నమః ఓం నా ఓం నమః చేదే